ీదసాదన శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరాయ నమస్కృత్యరం చె నరోస్వతీన్యాసం తోజయముదీరే జరా ేహనోస్యే కౌమారవ్వనంజరా తేహాంతరప్రాప్తి ధేరస్త ముహ్యతి సోమనవతృశనో త్ర కథవ నిత్య ఆత్మా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 atmadikkirike its a journey from your self to your self so thana gurinchi taanu porapaatu padu unnavaadu aa porapaatu padda maaniste thana gurinchi taanu yathathathanga telusukuntaadu ante it is as simple as that but at the same time ee porapaatlu evaithe unnayo ee aaropamulu aaropame porapaatu unna daarni morola anukkovadhe porapaatu ee porapaatlu emai poyayante jeevithamlo chaala balamaina vayipoyayi కొన్ని పొరపాట్లకి దేవాలయాలు కట్టేసి కూర్చుంది ఇంకెలా పోగొట్టడం ఇప్పుడు పొరపాటుని దేవాలయం కట్టారనుకోండి ఇప్పుడు పొరపాటు పోవాలంటే ఏం చేయాలి ఆ దేవాలయం పగలగొట్టాలి కష్టమా తేలితే నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ మిస్టేక్ మిస్టేక్స్ ఓ మిస్టేక్ పట్టుకోవడం దాన్ని ఒక పెద్ద స్ట్రక్చర్ నిర్మాణం చేసింది దాంతో ఏమైపోతుందంటే ఆ మిస్టేక్ ని పగలగొట్టడం కఠినమైపోతుంది ఎప్పుడైతే మీరు స్ట్రక్చర్ నిర్మాణం చేస్తారో దాని మీద వెస్టర్జ్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది అంటే ఆ మిస్టేక్ అలాగుంటే బాగుంటుంది దీనికి దృష్టాంతం ఏంటంటే బీడీలు తాగడం మంచిది కాదు మానేయండి అని గవర్నమెంట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేయబోతే బీడీ కార్మికులు ఆందోళన చేసి అడ్వర్టైజ్మెంట్ మానిపించారు బీడీ కార్మికులని మహ మద్రా మధ్యప్రదేశ్లో పెద్ద వర్గం అదే బీడీలు తాగడం మన చెడ్డదే అంటే సిగరెట్ కంటే చెడ్డదని అఫెక్ట్ అది సిగరెట్ పదేళ్లలో అనారోగ్యం కలిగితే బీడీకి ఐదేళ్లకే వస్తుంది ఎందుకంటే చాలా బలంగా పీలుస్తాడు బీడీలో ఆ పోరస్ అదే కదా బలంగా పీలుస్తాడు తర్వాత బీడీ ఆకు ఇట్ యాడ్స్ ఇట్స్ ఓన్ టాక్సిన్స్ అని సైంటిస్టులు ఏమన్నారంటే సిగరెట్ నయం అండి కానీ ఈ మీరు అన్ని చూడండి బీడీ కార్మికులు చాలా ప్రమా చాలా దే విల్ అటాక్ యూ సో ఇప్పుడు ఏమైపోయింది చూడండి ఏదైనా మంచి మాట చెప్పాలన్నా మంచి పని చేయాలన్నా ఓ పెద్ద స్ట్రక్చర్ అడ్డు వస్తుంది నేనేదో దృష్టాంతం ఇచ్చాను ఆత్మస్వరూపం విషయంలో కూడా ఇదే పరిస్థితి వ్యక్తి తన చుట్టూ వేసుకున్నటువంటి రాంగ్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని పోగొట్టుకోవడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాడు ఎందుకంటే ఒకటి అలవాటైపోతాయి అలా అలవాటు మాన్సిపోవటం కష్టం అలవాటై కూర్చుంటాయి కొన్నింటి ఆ స్ట్రక్చర్ చాలా పెద్దది నిర్మాణం అయిపోయి దానిని కూలగట్టడానికి మనసు ఒప్పదు మూడో అంశం ఏమిటంటే ఆ స్ట్రక్చర్ మీద ఆ పొరపాటు మీద వీటికి వెస్టడ్ ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది ఉదాహరణకి భూత వైద్యులు ప్రఖ్యాత భూత వైద్యులను బోధు చూశాను వీటి భూత వైద్యుల సంగతి కనిపెట్టాను ఎవడు వెళ్లినా మీకు దెయ్యం ఏం పట్టలేదు మెస్టరు అని వాడు చెప్పడం ఇప్పుడు యాభై మంది వెళ్ళారనుకోండి యాభై మందికి భూతం ఉందనే చెప్తాడు కాని ఓ పది మందికైనా స్టాటిస్టికల్గా అబ్బిపోయి మీరు పొరపడ్డారండి నేను నేను చూశాను మీ సంగతంతా నేనేమో అంజనం వేసి చూశాను ఏ భూతం లేదని ఎవరికి చెప్పటండి ఎవడొస్తే వాడికి భూతం ఏదో భూతం ఒకసారి ఆడదెయ్యం పట్టిందంటాడు ఇంకోసారి మగదేయబట్టిందంటాడు ఒకసారి బ్రాహ్మణ దెయ్యం పట్టింది అంటాడు ఇంకో దెయ్యాలక కులం ఉంటుందండో నిజంగా వాటికి కూడా కులం ఉంటుంది సో ఆ సందర్భాన్ని బట్టి వాడు ఏదో కులం చెప్తాడు సో వేదం చదువుకున్న దెయ్యం పట్టింది మీకన్నాడు ఒకట ఒకసారి అంటే రోహరాక్షసుడు అన్నవాట సో ఏదో చెప్తాడు తప్పించి ఏమీ పట్టలేదని చెప్పడం ఎందుకంటే ఏదో చెప్పకపోతే వాడి రోజు గడవదు అతని రోజు గడవదు ఆ వృత్తిలో పాపం ఉన్నాడు ఇప్పుడు అది మానే ఈ భూతాలు దేయాలు ఇదంతా కూడా గడబడాయా అని అతను సత్యం ఒప్పుకున్నాడు అనుకోండి మొన్నటి నుంచి వ్యవసాయ పూలికో లేకపోతే సైకిల్ షా కట్టడమో ఏదో చేయాల్సి ఉంటుంది ఇది భూత వైద్యం పక్కన పెట్టాల్సి ఉంటుంది విల్ హీ లైక్ ఇట్ మనం కూడా ఓ రకంగా అటువంటి వాళ్ళ ఆత్మస్వరూపం విషయంలో ఏవో పొరపాట్లు చేసి కూర్చుంటామో ఆ పొరపాట్లను విడిచిపెట్టడానికి ఇష్టం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 నేను అడిగే ప్రశ్న అడిగాను మీరు ఫెయిర్ గా చెప్పండి నాకు వాళ్ళ స్టూడెంట్సే అమెరికన్సే ఫెయిర్ గా నాకు చెప్పండి ఈ క్రిస్మస్ రిలీజియస్ ఈవెంట్ ఆర్ ఎన్ ఈవెంట్ ఆఫ్ ఎన్హాన్స్డ్ బిజినెస్ అని అడిగారు అంటే వాళ్ళు చెప్పారు స్వామిగారి మీరు బాగానే పసిగట్టారు దాంట్లో రిలీజియన్ ఆస్పెక్ట్ కంటే బిజినెస్ ఆస్పెక్టే ఎక్కువ చెప్పారు అన్ని స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేశారు ఆ క్రిస్మస్ అది వన్ వీక్ అది ఆ వన్ వీక్ లో బిజినెస్ ఎంత బిజినెస్ ఉంటుందంటే ప్రతి షాప్ కి ప్రతి ప్రతి బిజినెస్ మ్యాన్ కి కూడా వన్ ఇయర్ బిజినెస్ లో ట్వంటీ పర్సెంట్ బిజినెస్ ఆ వన్ వీక్ లో చేస్తాడు మరి దాన్ని బట్టి తర్వాత వాళ్ళకి క్రిస్మస్ అని అంటారే కాని ఊరిగా ఏవో ఏవో రెండు మూడు పాటలు పాడతారు కాయి సమయం ఏదో అర్భైదొమ్మిది పాటలు పాడతారు అది కూడా పాడిన వాడు పడతారు లేనివాడు లేదు ఎంతసేపు కొత్త వస్తువులు పండడం గిఫ్ట్స్ ఇవ్వడం గిఫ్ట్స్ తీసుకోవటం ఎంజాయ్ చేయడం పార్టీలు డాన్సులు ఈగోలే కానీ తినడం తిరగడం తాగడం ఈగోలే కానీ సెలవులు ఎక్కడికి డ్యూటీకి వెళ్ళక్కర్లేదు రిలాక్స్ ఇదే కానీ క్రైస్తు దేవుడు పూజ పునస్కారం మంత్రం జపం తపస్సు ఇవి ఏవన్నీ ఉండవు అంతలాగా దాన్ని కమర్షియలైజ్ చేసి పెట్టారు సో వాటెవర్ సో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 అక్కడ మీరు నిలబడి మీరు నాలుగు బిస్కెట్లు కొనే లోపల అలాడ బర్త్డే కేకులు అమ్ముతాడు సో ఇట్ ఈస్ సో పుట్టుక లేదు నాశము లేదు మరణ భయం ఉండదు దేహాభిమానం ఉండదు తర్వాత ఎ సెట్ ఆఫ్ పేరెంట్స్ కి నేను పుట్టాను ఉండదు మహాత్ములు అలా చెప్తారు ఐ వాస్ బోర్న్ టు ఏ సెట్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ సోన్ సో ప్లేస్ పిత అని మీరు అట్ సోన్ షో టైమ్ అని మీరు అనుకుంటూ ఉన్నంత కాలము మీకు ఆత్మస్వరూపము తెలియదు ఇప్పుడు ఏమైంది అంటే పితృభక్తి లేదు మాతృభక్తి లేదని అభిప్రాయం కాదు మీరు తల్లిదండ్రులకు మీరు సేవ చేస్తారు కానీ ఆ హిస్టారిక్ సెల్ఫ్ ఉంటుంది అంటే నేను ఫలానాప్పుడు ఫలానా పేరెంట్స్ ఫలానా ఊళ్ళో ఫలానా తిథినాడు పుట్టాను అండ్ దెన్ ఆల్ ది ఇంప్లికేషన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్ ఏమిటి ఇంప్లికేషన్స్ అంటే నా పేరు ఇది సో నామము విత్స ఇట్ ఈస్ నాట్ రియల్ అండ్ సో నా గోత్రం ఇది నా వంశమిది నా కులం ఇది ఇవన్నీ హిస్టారిక్ సెల్ఫ్ అంటే చాలా పెద్ద సెల్ఫ్ అదే చాలా బలమైన సెల్ఫ్ ఫాల్స్ సెల్ఫ్ అదంతా కూడా పోతుంది పోతే వీడు ఫ్రీగా నిలబడుతుంటాడు మానసమైన ఫ్రీడమ్ దీంతో బయట ఏదీ పోతుంది బయట ఏం ఏముంది కనుక పోవడానికి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 పితృభక్తి మాతృభక్తి అనేది ఎవరికి ఉంటుందండి తన కొడుకు అనుకునేవాడికి ఉంటుంది కదా తహసీల్దార్ డ్యూటీ ఎవడికి ఉంటుంది తీసేసిన తహసీల్దార్కి ఏం డ్యూటీ ఉంటుంది తీతా అని ఉంటా తీసేసిన తహసీల్దార్ వాడికి ఏం డ్యూటీ ఉంటుంది ఏం డ్యూటీ ఉండదు కాబట్టి నేను ఇంకొంచెం మొహమాట పడుతున్నా డ్యూటీలో ఉండవు సుఖ మహర్షికి డ్యూటీ ఉంది మీరు వెళ్ళలేదు ఉత్రేతి తన్మయతయా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 ఏదో వ్యాసుడి మీద కోపం ఉందో ఆస్తి తగే తప్ప అది కాదు కారణం లేకపోతే తనను పిలవటం లేదు ఇంకో హళ్ళు వాళ్ళను పిలుస్తున్నానని భ్రమపడ్డాడు అది కూడా కారణం కాదు ఎందుకు చూడ్డంటే నేను పుత్రుడను కాను నేనేవాళ్ళకి పుత్రుడును కాను హీ ఈజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ది హిస్టారిక్ సెల్ఫ్ యాజ్ రియల్ సెల్ఫ్ అక్కడే పుడతాడు పది సంవత్సరాలు అక్కడే అధ్యయనం చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ ఆ హిస్టారిక్ సెల్ఫ్ ని తన రియల్ సెల్ఫ్ గా అంగీకరించడా దాంతో పుత్రుడైతే వెనుతి చూస్తాడు ఆయన పుత్రుడు కాదు వెను తిరిగి చూడడు తరవోభినేదు అప్పుడు ఆ చెట్లు పుత్రాన్ని మళ్ళీ కురుస్తాయి వ్యాసుడు చెట్లకి పుత్రుడు ఎందుకంటే మనం చెట్ల నుంచి ఆహారం సంపాదించషధుల నుండి ఆహారాన్ని తిని దేహాన్ని పెంచుకున్నాం కాబట్టి దేహాభిమానం గలవాడు చెట్లకి పుత్రుడు దేహాభిమానం లేనివాడు వాళ్లకి పుత్రుడు కాడు తరవోభినేదు చెట్లు కూడా మళ్ళీ పుత్రాన్ని పిలిచే వ్యాసుణ్ణి వ్యాసుడు శుకుణ్ణి పుత్రాన్ని పిలిస్తే చెట్లు వ్యాసుణ్ణి పుత్రాన్ని పిలిచే అంటే ఇకో ఇకో వచ్చిందన్నమాట తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి సర్వభూత సర్వప్రాణులయందు ఆత్మరూపంగా ఉండే అసుక మహర్షి బ్రహ్మ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 ఐదో ఏటా అక్షరాభ్యాసం చేసేవారు అక్షరాభ్యాసం వీటి చేత ఓన్నమ శివాయ రాయించేవారు ఐదో ఏటా ఓ పండ కింద చేసి బియ్యంలో ఓర్ణమ శివాయం రాయించేవారు అక్కడితో దాకరు ఆ తర్వాత వాడు దిద్దుకోవడమే ఆ తర్వాత ఏదో ఓ సంవత్సరం అయ్యేప్పటికీ అలా ఉండదు ఇప్పుడు రెండో ఏడు వచ్చేప్పటికీ కాన్వెంట్ లో వేస్తారు కాన్వెంట్ కాన్వెంట్ కూడా కాదు కాన్వెంట్ అని పల్లెటూళ్ళ ఉంటారు కాన్వెంట్ అంటారు కాన్వెంట్ లో వేస్తారు కేజీ యూకేజీ అప్పల కేజీ లోపల కేజీ అలా వేస్తారు సో ఇక్కడ కేజీ బరువున్నాడు వీడు వీడు ఈ అంబీషు ఓ కేజీలో భారేస్తాడు వీడు ఆ కేజీలోకి వెళ్లి ఏబీసీడీ అని ఆ జ్ఞాన భారాన్ని మోస్తూ గడిపిల ఇంత చిన్న వయసులో పిల్లల్ని అలా హింస పెట్టడం సరికాదు అని కొంతమంది చెప్తారు ఈ స్కీమ్ని మాంటిసరి అనే వ్యక్తి మొదలుపెట్టారు మాంటిసరి పిల్లల ప్రపంచానికి శత్రువు మహాద్రోహము చేసిన వ్యక్తి అని కొంతమంది సైకాలజిస్టులు ప్రయత్నించారు ఎందుకంటే ఈ మాంటిసరి అనే వ్యక్తి ఈ ప్రయత్నం ప్రారంభించిన తర్వాత ఇది ఒక అంటువ్యాధిలా సకల దేశాలకి వ్యాపించింది అక్కడితోటి మొత్తం ప్రపంచంలో ఏదో అలాస్కాను అంటార్టికా మొదలైన ప్రదేశాలు పెట్టేసి నాగరిక ప్రపంచం అంతా కూడా పిల్లలు మూడో ఏటే పుస్తకాల బరువును మోసుకో ఏ బి ఫర్ దిష్ అంటూ తో చూషన్లు చెప్పించుకుంటూ ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తూ ఆ పిల్లలతో పాటుగా తల్లు కూడా తల్లుగు తండ్రులు బాధపడుతూ ఉన్నారు ఇది మాంటిస్తుంది సమాజానికి చేసిన ద్రోహము అని ఎవరో వర్ణించారు నేను అలా ఎవరో చెప్పుకుంటే విన్నా నేను అడిగాను మరి ఏం చేయాలండి పిల్లల్ని నేను ఐదేళ్ల దాకా వాళ్ళని ఆడుకోనివ్వాలి తల్లి వాళ్ళకి నేర్పే పదజాలము ఆ మాతృభాష ఉంటుంది ఆ నేర్చుకోవడమే వాళ్ళకి కావాలి ఆ తర్వాత పుస్తకంగా వ్యవస్థితమైన లాంగ్వేజెస్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అన్నవి ఐదో ఏళ్ళు వచ్చిన తర్వాత అంటే నేను అనుకున్నా మన ప్రాచీన్లు అలాగే ఉండేవారు వాళ్ళ ఐదేళ్లు వచ్చే వరకు కూడా పిల్లవాడిని టచ్ చేసేవారు వీళ్ళు ఆడుతూ ఉండేవారు సో కౌమారం యౌవనం యోనహనం తినేదితో ఆరంభమయ్యి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ దాకా ఉంటుంది యౌవనం అంటే ఇటువంటిగా ఉంటాయి మూడు నాలుగేళ్లు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 మారిపోయి కొత్త దేహం రావటానికి ఏడేళ్లు పడుతుందని చెప్తా దీనికి మీకు దృష్టాంతం చెప్తా అది ఎలాగాని మీకు అనిపించవచ్చు ఈ దేహం మారిపోవడం కొత్త దేహం రావడం ఏమిటి అని అది ఎలాగంటే ఇప్పుడు ఇది ఎలాగంటే పూర్వకాలం మట్టి గోడలు ఉండేవి ఆ మట్టి గోడ అలాగే ఉంటుంది పూర్వకాలం వాళ్ళు కోపం చేదస్థంగా ఆ మట్టి గోడకి మట్టి అలుకుతో ఉండేవారు ఎప్పటికప్పుడు ఒక కోటికి మట్టి ఇచ్చేవారు అది ఓ మూడు నెలలో నాలుగు నెలలో ఎప్పటికి మళ్లీ క్రాక్స్ వచ్చేది మళ్లీ జాగ్రత్తగా ఇంకో కోటింగ్ ఇచ్చేవారు సో అలాగా ఒరిజినల్ గోడ అలాగే ఉండి కోటింగ్లు పెరుగుతూ ఉండేవి అలా అవుతుంది బాడీగానే ఎవరైనా అనుకుంటే పొరపాటు అలా దట్ ఈజ్ రాంగ్ అలా అవుతుంది అనుకుంటారు అందరూ దట్ ఈజ్ రాంగ్ అందు శ్లోకం సైంటిఫిక్ శ్లోకం మనం చేసింది దేహాంతర ప్రాప్తి ఒక దేహం పూర్తిగా మారిపోయి కొత్త దేహం వస్తుంది ఇది ఇది ఇదొక ఖచ్చితమైన సత్యం దీంట్లో సందేహమే లేదు మీరు ఎవరైనా డాక్టర్లను అడగండి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 మొదటి రోజు పాత నీళ్లు కొద్దిగా వెళ్ళి కొత్త నీళ్లు కొంత వచ్చాయి రెండో రోజు ఇంకొంచెం పాత నీళ్లు పోయి మరికొంత కొత్త నీళ్లు వచ్చాయి మూడో రోజు మరికొంత పాత నీళ్లు పోయి కొత్త కొత్త నీళ్లు వచ్చాయి ఆ పోవడంలో కొంత కొత్త నీళ్లు కొంత పాత నీళ్లు కలిసిపోతూ ఉంటాయి ఎంటైర్లీ పాత నీళ్లు పోవు కాబట్టి ఆలస్యం అవుతుంది అంచేతన మీరు దాన్ని ఈ సైకిల్ ఓ ముప్పై సార్లో నలభై సార్లు తిరిగేప్పటికీ ఇంకా పాత నీళ్లు అస్సలు ఉండవు అన్ని కొత్త నీళ్లు వచ్చేస్తాయి అర్థమైందాన్ని దృష్టాంతం మీరు కావలసే మార్క్ చేయొచ్చు కూడా వాటర్ మాలిక్యూల్స్ ని మాలిక్యూల్ని మార్క్ చేసి పెట్టచ్చు మార్క్ చేసే సిస్టమ్స్ ఏవో ఉంటాయి దానికి ఒక టిక్ మార్క్ పెట్టడం మార్క్ అంటే కెమికల్ గా మార్క్ చేయాల్సి ఉంటుంది పెన్నుతో మార్క్ చేయమని వాటర్ మాలిక్యూల్ పెన్నుతో మార్క్ చేయలేదు కదా సో సపోజ్ ట్రిలియన్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి ఈ ట్రిలియన్ మాలిక్యూల్స్ ని మీరు మార్క్ చేసి పెట్టారు వారం రోజుల తర్వాత చూస్తే మార్క్ చేసిన మాలిక్యూల్స్ బిలియన్నే ఉంటాయి మిగిలినవన్నీ మార్క్ చేయనివి అంటే కొత్తవి అనమాట ఇంకో వారం తర్వాత చూస్తే మార్క్ చేసినవి మిలియన్నే ఉంటాయి మిగతావన్నీ కొత్తవే ఇంకిప్పుడు మార్క్ చేసినవి అక్కడక్కడ ఉంటాయి కొత్తవన్నీ మార్క్ చేయనివి కనపడుతూ ఉంటాయి ప్రారంభంలో అన్ని మార్కుడవే ఉంటాయి కొత్తవి అసలే ఉండవు తర్వాత కొత్తవి అక్కడక్కడ ఉంటాయి మార్క్ చేసినవి ఎక్కువ ఉంటాయి తర్వాత ఏమవుతుంది మార్క్ చేసినవి తక్కువ ఉంటాయి మార్క్ చెయ్యనివి అక్కడక్కడ ఇంకో వారం తర్వాత చూస్తే పదివేలే ఉంటాయి మార్పు చేసినవి మీకు అక్కడక్కడ కనపడతాయి వెతికితే గాని కనపడవ కూడాను అన్ని మార్పు చేయనివే ఇంకో వారం తర్వాత చూస్తే మీకు మార్పు చేసినటువంటి మాలిక్యూల్ ఒక్కటి కూడా ఉండదు అక్కడ మీరు మొత్తం అంతా వెతికేసిన మార్పు ఉన్నది ఒక్కటి కూడా కనపడదు అంటే ఇన్ ఫైవ్ వీక్స్ ఎవరీ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ ది ఒరిజినల్ ట్రిలియన్ ఈ రిప్లేస్ అర్థమైందండి నా మోడల్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 హిమోగ్లోబిన్ లాంటి ఉండే మెటాలిక్ ఎలిమెంట్స్ ఉంటాయి ఐరన్ మెగ్నీషియం కోబాల్ట్ జింక్ మొదలైన మెటల్ ఉంటాయి అవి ఐదేళ్లకొసారి మొత్తం అంతా మారిపోతుంది బోన్స్ కాల్షియం సెవెన్ ఇయర్స్ అయ్యేప్పటికీ మొత్తం మారిపోతుందట ఏమీ ఉండదు అది అర్థమైందండి స్కీమ్ ఇది మెడిసిన్ లో సెవెన్ ఇయర్స్ అని చెప్పారు ఈ టైము ధర్మశాస్త్రకారులు దీన్ని వర్ణించారు వాళ్ళకి అవసరమైంది ఈ ప్రిన్సిపల్ వాళ్ళకు అవసరమైంది ఎందుకు అవసరమైందంటే ధర్మశాస్త్రాల్లో కొంచెం ఈ సామాజిక ఇష్యూస్ని వాళ్ళు పూర్వం వాళ్ళు ఛానస్తంగా పరిశీలించేవారు ఇప్పుడు ఒక భార్యాభర్త జీవిస్తూ ఈ భర్త ఎక్కడికో వెళ్తాడు ఏకాశో ఎక్కడికో వెళ్తాడు అయితే వ్యాపారం కోసం రంగునో ఎక్కడికో వెళ్తాడు ఏదో వెళ్తాడు భార్యను విడిచిపెట్టి వెళ్లడంలో అంత తెలివితేటలు లేవు ఉన్న ఊళ్ళోనే ఉండొచ్చు కానీ ఏదో ఒక ఆశతోటి వీడు వెళ్తాడు ఆవిడ పంపిస్తుండో ఏదో మొత్తానికి వెళ్తాడు రాడు వార్త తెలియదు ఒక ఏడాది అయింది ఇప్పుడు ఆవిడ స్టేటస్ ఏమిటి ముత్తైదువా వైదవ్యము కొన్ని ఈష ఈషి విడో అది ఈశి ముత్తైదువా స్టేటస్ ఇది ధర్మశాస్త్రకారులకు అవసరం మామూలుగా మనందరికీ అనవసరం ఏదో వాళ్ళకి వాళ్ళు పడతారు కానీ ధర్మశాస్త్రకారులకు అవసరం ఇది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఒక పిల్లాడు ఒకడున్నాడు ఈ పిల్లాడు ఈ తండ్రి విషయంలో ఏం చేయాలి తద్దనం పెట్టాలా అక్కర్లేదు అప్పుడు ధర్మశాస్త్రం అంటే మరి అలాగే ఉంటుంది వాళ్ళు పూర్వం ఇటువంటి ఇష్యూస్ చాలా గిట్టిగా పట్టుకునేవారు మనిషి చచ్చిపోయాడా బతుకున్నాడా అన్నది సమస్య కాదు తద్దినం ఎవరు పెడతారన్నదే సమస్య పూర్వ వాళ్ళ ఇష్యూస్ అలా ఉండేవి మనకి ఏవి నాన్ ఇష్యూస్ అవి వాళ్ళకి ఇష్యూస్ వాళ్ళ ఇష్యూస్ మనకి నాన్ ఇష్యూస్ పూర్వ అలా ఉండేవారు ప్రాచీన చాలా ఆర్థడాక్స్గా పాపం అలా కష్టపడి వాళ్ళకి ఇన్ని మోడర్న్ తెలివితేటలతో జీవించడం వాళ్ళకి తెలిసేది కాదు నేను చూసేవాడిని నేను అనుకునేవాడిని మొట్టమొదటి నేను పుష్టి చేసేవాడిని ఇంకొంచెం తెలివితేటలతో జీవించా అలా కష్టపడిపోతారు ఏమిటి అని పుష్టి చేసేవాడిని వాళ్ళు ఏమిటి వీడు వేదవతి అనుకున్నాడు ఇలా పుష్టి చేసుకున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపడేవారే కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ పద్ధతి మార్చుకునేవారు కాదు వాళ్ళు అలాగే జీవించారు ఆ తర్వాత నేను తెలుసుకున్నా మనం పుష్ చేయటం తప్పు వాళ్ళు ఇలా జీవించడమే ఎరుగుదురు మరోలా జీవించడం వాళ్ళకి తెలీదు వాళ్ళకి తెలియని జీవన వాళ్ళ మీద రుద్దాలని మనం ప్రయత్నించటం అని మన దోషము తర్వాత తెలుసుకున్నా సో ఇప్పుడు ఈ భర్త ఎక్కడికో వెళ్ళాడు రాలేదు ఓ ఏడాది గురించి ఎవడో పట్టించుకోడు మూడేళ్ళైనా పట్టించుకోడు ఐదేళ్లైతే మనం బుగ్గలు ఉక్కుకోవడం ప్రారంభిస్తారు ఏమయ్యా బాబు వీడు ఉన్నాడా లేడా ఏడేళ్ల అయ్యప్పటికీ ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర పండితులకి ఎలాగంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ సంగతి ఏమిటి అని వాళ్ళు ఏదో పెద్ద వాళ్ల స్వంత సమస్య అన్నట్టుగా వాళ్ళు దాని మీద విచారం మొదలు పెడతారు ధర్మం చేయాలా అక్కర్లేదా పురాడికి ఒడుగయింది వీటి తద్దినం పెట్టాలా కాబట్టి ధర్మశాస్త్రకారులు ఈ ఆపస్తముడు బోధానుడు వాళ్ళు ఈ ఇష్యూని డిస్కస్ చేసి వాళ్ళు ఏమన్నారంటే పన్నెండేళ్లకి రాకపోతే ఇంకా తగ్దినం పెట్టడం ప్రారంభించమన్నారు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 అభిమాని లేడు దేహం ఎలా ఊపింది కాబట్టి తజ్ఞం పెట్టండి అభిమానుడి పదమూడో ఎట్లు వాడు వాపసు వస్తే ఏం చేయమన్నారు ఇంకా వాడిని కొత్త మనిషిగా కన్సిడర్ చేయమన్నారు వీని కింద కన్సిడర్ చేయద్దని ఇలాగేదో ధర్మశాస్త్రకారులు వాళ్ళు హ్యూమన్ సెంటిమెంట్ ని పిక్చర్ లోకి తీసుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఫార్ములా ప్రకారం పోతారు కానీ మన సెంటిమెంట్ జోలికి వాళ్ళకు అనవసరం ఇలాగేదో శాస్త్రాలు చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా గుర్తించారు పన్నెండు సంవత్సరాలు అయ్యేప్పటికీ దేహం పూర్తిగా మారిపోతుంది అని గుర్తించారు ఇది కైకేయికి తెలుసు కైకేయికి తెలుసు తొమ్మిదేళ్ళండి ఆవిడ ముందు నవ తొమ్మిదేళ్ళంటే కౌ కైకేయి మందర మందర మంతర మంద మంతర మందర కాదు మందర అంటే ఓ డేంజర్ మంతర సో ఈ మంతర ఆవిడ సూచించింది తొమ్మిది కాదే నీ వెరగనా పన్నెండు లెక్కను ఎందుకంటే రాముడు పన్నెండేళ్ల తర్వాత వాపసు వచ్చినా ఇంకా నువ్వు ఆ రాముడు కావు పోవని చెప్పచ్చు ఇంక రాముడు అనేవాడు లేడు మళ్ళీ సామ్రాజ్యం వాపసు ఇవ్వడదు కాబట్టి పన్నెండు వేసుకుంటే మంచిది ఓ ఓ పరక అటే కాని ఇటు మాత్రం ఉండకూడదు సరే అయితే నవపంచ అంటున్నారు పన్నెండు ఇంకో రెండు కలుపుకో ఇంకా పక్క పక్కాగా సెటిల్ అయిపోతుంది ఎవరికి ఇంక సందేహం ఉండదు బోర్డర్ లైన్ ఉండకూడదు ఓ రెండేళ్లు కలుపుకో నవపంచ తొమ్మిది అని అని నాలుగు కరుచుకుని నవపంచ అంటే తొమ్మిది ప్లస్ ఐదు పద్నాలుగు సంవత్సరాలు ఆ వనవాసం మళ్ళీ భారతంలో కూడా అంతే పన్నెండు ప్లస్ పక్కా అప్పుడు మీరు వాళ్ళు కాదు కొండఅవతరని చెప్పచ్చు కానీ మరి వాళ్ళు వచ్చే అభిమానులు వాళ్లే ఇది కథ ఇది ఇదంతా నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే కౌమారావస్థ పూర్తయ్యేప్పటికీ ఆ ఏ దేహం పుట్టిందో ఆ దేహం లేదు ఇంకో కొత్త దేహం అభిమాని కొనసాగుతాడు యవ్వనం వాడే వీడనే అభిమాని కొనసాగుతాడు యవ్వనం వచ్చేప్పటికీ యవ్వనం పూర్తయ్యేప్పటికీ ఆ దేహం పోయింది ఇంకో కొత్త దేహం వచ్చేసింది మధ్యవయస్సు పూర్తయి వృద్ధాప్యంలోకి వచ్చేపప్పటికి ఆ దేహం పోయి కొత్తదేహం వచ్చింది యథాంతర ప్రాప్తి కౌమారం జరా మరణించినప్పుడు కూడా ఇంకో దేహం వస్తుంది కొనసాగుతాడు పూర్వదేహం పూర్తిగా పోయి కొత్త దేహం వచ్చినప్పుడు అభిమాని కొనసాగాడు కదా అభిమాని కొనసాగుతాడు కాని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 సో నా మూడు బాగుంది ఇప్పుడు ఒక గంట పోయిన తర్వాత నా మూడు బాగులేదు చేంజ్ మూడు చేంజ్ అయింది మూడు చేంజ్ అవ్వాలంటే చేంజ్ కానీ సబ్స్ట్రాటం అడుగున ఉండాలి లేకపోతే చేంజ్ అవుతుంది అర్థమైందండి మీకు ఇప్పుడు ఈ మేళాల్లోనూ కప్పు శాస్త్ర ఆట ఒకటి ఉంటుంది మనం వెళ్ళి కప్పులో కూర్చుంటాం కప్పు అంటే పెద్ద కప్పు ఉంటుంది నా కప్పులో కూర్చుంటాం అడుగున సాసరు ఉంటాం ఈ కప్పు తిరుగుతుంది శాసన స్థిరంగా ఉంటుంది అప్పుడు మనకి తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది కప్పు తిరిగి సాసరు తిరిగింది అనుకోండి అప్పుడు ఇంకా మనకి తిరుగుతున్న ఫీలింగ్ ఉండదు ఏమో నేను సరైన దృష్టాంతం ఇచ్చాను లేదో యూ థింక్ అబౌట్ ఇట్ సంథింగ్ లైక్ దాట్ అర్థమైందండి ఇప్పుడు మీరు ఓ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డారనుకోండి దాని అడుగుని ఇంకో ప్లాట్ఫామ్ ఉందనుకోండి ఇది అది కూడా తిరుగుతుంటే ఈ దీని మూవ్మెంట్ ఏమి ఉండదు అది స్థిరంగా ఉండి ఇది తిరిగితేనే మూవ్మెంట్ మీకు కనపడుతుంది మీరు నిలబడటం కాదు మీరు దూరం నుంచి చూడటం అనుకో వాట్ ఎవర్ ఐ హోప్ యుట్ ది పాయింట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఏదైనా ఒక మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ దృష్టాంతం ఇవ్వాల్సి ఉంటుంది ఆల్ రైట్ సో పైన చేంజ్ అయ్యి కింద ఉన్నది చేంజ్ అయితే చేంజే కాదు ఇది ఎందుకంటే ఎవరీ చేంజ్ ఇస్ మెషర్డ్ ఎగ్నెస్డ్ ఏ చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ మెషర్డే కాదు సెన్స్డ్ ఎవరీ చేంజ్ సెన్స్డ్ ఎగ్నెస్డ్ ఏ చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ ఇది ఎలాగంటే రైల్లో కూర్చుని మీరు వెళ్తున్నారనుకోండి మీ పక్కన చెట్లు మూవ్ అయితూ ఉంటాయి వెనక్కి ఈ లోపల ఇంకో రైలు వస్తుంది బాంబే అప్రోచ్ అవుతుంటే మీరేమో ఈ రైల్లో వెళ్తూ ఉంటారు పక్కనే లోకల్ వస్తుంది అది ఇది సమానమైన స్పీడ్ మీరు స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అది కూడా స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది మీరు కదులుతున్నట్టు అనిపించదు అది కదులుతున్నట్టు అనిపించదు ఎందుకంటే అన్లెస్ యూ హ్యావ్ ఏ చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ మీరు సెన్స్ చేయలేరు ఈ దృష్టాంతం సరిపడుతుంది మన జీవితంలో కూడా నా మూడిప్పుడు బాగుంది నా మూడిప్పుడు బాగులేదు ఈ రెండు చేంజెస్ ఇక చేంజ్ హ్యాపెండ్ ఈ చేంజ్ అయినప్పుడు ఆ చేంజ్ మీకు సెన్స్ చేస్తున్నారు you are able to recognize it ante there must be a changeless background alage nene nenu okkapudu chinna pudu ila undi vadini akada chinna tanalo alla aadu kunnanu ippudu yavana lo university lo chaduvutnanu so nenu annadi changeless background dehamu change aindi yavana university lo okkapudu chaduvukunnano ippudu madhya vayassalo undu udyogam chestu ఈ సంసారపు బరువును మోస్తున్నాను అని వీడు అనుకుంటాడు అప్పుడు ఈ నేను అనేది చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ ఈ యవ్వనం నుంచి మధ్య వయస్సు వచ్చేపటికి ఆ దేహం పోయి కొత్త దేహం వచ్చింది మనకి తెలుస్తూనే ఉంటుంది మామూలుగా మెట్లు బాగా అనుభవానికి వస్తుంది ఒకప్పుడు ఈ మెట్లు టాక టాకటాక ఎక్కివాడిని ఇప్పుడు అలా ఎక్కలేకపోతున్నాను అంటే ఏమైంది ఆ ఈ నేను కానీ ఆ మోకాళ్ళు ఈ మోకాళ్ళు కావటం మోకాళ్ళు పరివర్తనం చెందేశాయి నేను మాత్రం మారలేదు మోకాళ్ళు మారిపోయి నేను మారిపోయిందనుకోండి అప్పుడు ఒకప్పుడు అలా ఉండదు ఇంకా అప్పుడు ఆ విజ్ఞానం అలా ఉండదు కాబట్టి చేంజ్ లెస్ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది ఆ చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా చేసుకుని అన్ని చేంజెస్ జరుగుతాయి అది మనకు అనుభవంలో ఉంది యథా కౌమారం యవ్వనం జరా దేహాంతర ప్రాప్తి అనుభవం కొందే ఉంది చేంజ్లెస్ బ్యాక్గ్రౌండ్ కూడా అనుభవంలో ఉంది అదే విధంగా మరణించినప్పుడు కూడా ఈ దేహం పోయి కొత్త దేహం వస్తుంది ఇప్పటికే నేను ఈ జన్మలోనే నాకు తెలుస్తూ ఆరడమ్ దేహాలు పోయాయి ఏడేళ్లకోసారి లెక్కస్తే ఎన్నిపోతాయండి పది దేహాలు పోయాయి ఒక డెబ్భై ఏళ్ల వయసు ఉన్నవాడికి పదకొండో దేహంలో ఉన్నా ఈ పదకొండోది పోయి పన్నెండోది వస్తుంది మరణించిన తర్వాత what a, what a big deal about it tarvata ee padi dehalu marina marani chaitanyamu emiti marani devi chaitanyam ela ga marandi chaitanyam ani ela cheptaru endukante maarpu ni gurtinchi devi tondundi chaitanyam untu maarpu ni gurtinchipadi cheppalu kada kabatti maarpu ni recognize cheseedi that cognitive power adi maarpu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 దాగలి దట్ ఈస్ ది వర్డ్ దాగలి అంటే తెలుసునండి ఆ పెద్ద దిమ్మలాగా ఉంటుంది ఇనుప దిమ్మ కానీ దాగలి అంట అది చేంజ్ అవదు నేను మీకు కథ చెప్పానో లేదో మా చెప్పానండి ఏమిటా కథ కంసాలి కంసాలి దాగలి బస్ దట్ ఈస్ ది స్టోరీ ఇంకైన్ డెల్ సో ఆ కంబరి దాగలి కంసాలి దాగలి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 దాని మీద పెట్టిన ప్రతి బంగారపు వస్తువు మారిపోతూ ఉంటుంది బంగారం వస్తుంది నెక్లెస్ అవుతుంది వెళ్ళిపోతుంది నెక్లెస్ వస్తుంది కరిగించేసి గాజుల కింద ఎలా అయిపోతుంది వెళ్ళిపోతుంది అలా వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి అది మాత్రం అలా స్థిరంగా ఉంటుంది అసంగంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది కథలిక లేకుండా ఉంటుంది చక్కటి దృష్టాంతం కూటస్థము కూటము అంటే ఒక ఇనుప ముద్ద దాన్ని కూటము అంటారు సో కూటస్థ కూట యవతి ఇనుపముద్ద లాగా ఉంటుంది ఈ చైతన్యం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 మరణమే మిథ్య అంటే ఇంక ఇవన్నీ అవుతాయండి వాటికేం వాల్యూ ఉండదు సమ్ ప్రాక్టికల్ డీటెయిల్స్ మిగిలి ఉంటాయి ఏంటంటే ఆ ప్రాక్టికల్ డీటెయిల్స్ ఎవరైనా మరణించినప్పుడు ఆ దేహాన్ని ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది దట్ ఈజ్ వన్ ప్రాక్టికల్ డీటెయిల్ ఈ మిగిలిన వాళ్ళ యొక్క సంస్కారాలు మిగిలిన వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ని బట్టి ఏదో కొంత పితృకర్మ అది చేయాల్సి ఉంది కోసం వీళ్ళ యొక్క క్షేమం కోసం పితృకర్మని కొంత చేయాల్సి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 తర్వాత అదో కాంట్రడిక్షన్ తర్వాత దేహాభిమానం ఉన్నప్పుడే బంధుత్వం దేహాభిమానం పోయిన వెంటనే బంధుత్వం ఉండదు మరి ఇవన్నీ గమనించాల్సి ఉంటుంది దీనికి ఒక కథ చెప్తారు ధర్మరాజు మరణించారు దుర్యోధనుడు ముందే మరణించాడు ఈ ధర్మరాజు గారు కలిస్తే దుర్యోధనుడు అయ్యా తమరెవరు ఎంతో ఆనందంగా ప్రేమగా పలకరిస్తుంది అంటే అర్థమైతే ఆ దేహాభిమానం పోవడంతో ఆ శత్రుత్వం కూడా పోతుందన్నమాట కాబట్టి ఆ బంధుత్వం ఉండదు కాబట్టి ఇలాగంటి కాంట్రడిక్షన్స్ అన్నీ వస్తాయి కాబట్టి అది అర్థవాద అయితే ప్రవచనం కోసం చెప్పారు కాబట్టి ఇవి ప్రాక్టికల్ డీటెయిల్స్ ఇవి మిగులుంటాయి అవి మనం ఫుల్ఫిల్ చేసేస్తాం అయిపోతుంది మనం అంటే నా అభిప్రాయం సొసైటీలో ఫుల్ఫిల్ చేసేస్తాం అంటే అంతకు మించి ఆ మరణాన్ని ఒక అసహ్యంగా ఏహ్యంగా భయంకరంగా భితావహంగా తయారు చేసి పెట్టడం అన్నది కేవలము అవివేకం మన సమాజంలో అలా అయిపోయింది మహాత్ములందరూ కూడా వాపోయారు అయ్యో పాపం సమాజంలో మరణాన్ని ఒక భయంకరమైన ఇష్యూగా తయారు చేసుకుని జనులు బాధపడుతున్నారే వాపోయారు మరి అతగట ఇంకేం చేస్తారు వాపోవడం తప్పించి కనుక సో దేహే దేహీ దేహమునందు కౌమారం జరా డ్లర్ దేహముందు ప్రకటమవుతూ ఉండే చైతన్యానికి ఆ చైతన్యానికి దేహము కొత్త దేహము ఈ జన్మలోనే మూడు నాలుగు సార్లు ఐదు ఆరు సార్లు అయితే పది సార్లు కొత్త దేహం వచ్చినట్టుగా మనకు అనుభవం అవుతోందే దేహాంతర ప్రాప్తి యథ తథా అదేవిధంగా దేహాంతర ప్రాప్తి మరణ సమయంలో కూడా మరణం అయిపోతుంది ఈ దేహం వెనక్కుండిపోతుంది కొత్త దేహం పుడుతుంది తత్ర ఆ విషయంలో అంటే ఆ మరణం విషయంలో ధీర నమూహ్య ధీరుడు ధీరుడంటే వివేకవంతుడు అని అర్థం ధీ అంటే వివేకం వివేకము వివేకము వాడు మోహమును చెందడు సో సుఖదుఖములు వివిధ పరిస్థితులు జీవితంలో వస్తూ ఉన్నప్పుడు ఎవళ్ళ మనస్సు వికారమును చెందదో వాళ్లే ధీరులనబడతారు ధీరులంటే అర్థం అది మనస్సు వికారమును చెందనివారు అని అర్థం సో నవి వికారమును చెంద ఏదో ఒక డెఫినేషన్ కూడా ఉంది ఆ రకంగా ఆ డెఫినేషన్ వాక్యం గుర్తు లేదినప్పుడు అర్థం సో ఏవ ధీరా న విక్రియంతే అనేదో కనుక ఆ ధీరస్త్ర నముహ్యతి ఆ మరణం విషయంలో వివేకవంతుడు మోహమును చందడు అదే అభిప్రాయం ఇది ఒక దృష్టికోణంలో ఆ శ్లోకాన్ని చూడటం దేహాంతర ప్రాప్తి అనే మాటకి హైలైట్ చేస్తూ అక్కడ ఎలాగైతే అవస్థలను మారినప్పుడు దేహం మారిపోతుందో అలాగే మరణం కూడా ఇంకొక అవస్థ కాబట్టి మళ్లీ ఇంకో దేహం విడికి లభిస్తుంది అని ఒక ప్రిన్సిపుల్ కూటస్థ చైతన్యాన్ని రికగ్నైజ్ చేసుకోవటం ఇది ఒక రకంగా ఆ శ్లోకాన్ని చూసే పద్ధతి ఈ శ్లోకాన్నే మరీ ఇంకో రకంగా కూడా చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అది కూడా చెప్తాను భాష్యకారులు ఏమంటారు సో శ్లోకం చూడండి ఒకసారి శ్లోకం పదచ్చేదని చెప్దామా మీరు విద్యాస్తుల సంస్కృతం చదువుకుంటున్నారు పదచ్చేదని చెప్పండి దేహినహ అ ేహే కౌమారం యౌవనం జరా తేహాంతరప్రాప్తి ధీరేరే శ్లోకం ఇప్పుడు అర్థం చెప్తాను ఇదంతా కూడా గీత పృష్వాళ్ళు ఒక పుస్తకం వేశారు ఎంతో పదచ్చేదం అది ఎందుకంటే దాని అభిప్రాయం ఏంటంటే మీకు ఆ శ్లోకము స్వంతమైపోవాలి ఆ శ్లోకాన్ని కోర్టు చేసి కోర్టు చేసుకోగలగాలి ఎప్పటికప్పుడు మనకి మనం కోర్టు చేసుకోగలగాలి సరే టీచర్ అయితే ఎదరోలకు కూడా కోర్టు చేయాల్సి సో ఆ శ్లోకాన్ని మీరు ఎప్పుడైతే గుర్తు చేసుకునే ఆ పదాలతో సహా దాంతో ఏమైపోతుందంటే ఆ శ్లోకంతో పాటుగా శ్రీకృష్ణుడు కూడా వచ్చేస్తాడు మనసులో ఎందుకంటే ఆ వాక్యం శ్రీకృష్ణుడిది గీతారూపంగా శ్రీకృష్ణుడు హృదయంలో ప్రకటన అప్పుడు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 ేహమునందు విధముగానైతే కౌమరం చిన్నతనము చిన్నతనము అంటే అదే చిన్నతనం అనుకున్నారు బాల్యము యౌవనం యౌవనము జరా వృద్ధాప్యము గలవో తే విధముగా దేంతర ప్రాప్తి మరి ఒక దేహము లభించుట అంతరా అంటే మరి ఒక అనే అర్థంలో వస్తుంది లోపలా కాదు గ్రామాంతరము అంటే అర్థం ఏంటండి మరి ఒక గ్రామము అన్యో అన్య మరి ఒక అనే అర్థంలో అంతరా అనే పదం వస్తుంది తర్వాత వస్తుంది ఆ పదానికి తర్వాత వస్తుంది సమాసం సో